ప్రార్థిస్తున్నాం పరశుద్ర బాబు తండ్రి మీకు స్తుల స్తోత్రాలనైనా అబ్రహా ఇసాకు యాకోబ్ ల గొప్ప దేవ మీకు వనరాలనైనా ఈ ఉదయం నుంచి ఇంతరు మమ్మల్ని కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేసినందుకు మీకు ఎంతో వందరాలు తండ్రి ముఖ్యంగా ప్రభా మేముంటున్నది బహుశ్రమల కాలం అయినా ఎక్కడ చూసినా అక్రమము విస్తరించింది అన్నిట్ల ప్రేమ చల్లారింది ఎక్కడ చూసినా ధన వ్యామోహంతో మనుషులు కొట్టుబిట్టు ఆడుకుంటున్నారు మీ మీద భయం భక్తి అంటూ లేని స్థితిలో ఉంటున్న కాలంనైనా నోవా కాలం ఏ రీతి ఉండే ఆ రీతిగా ఉంటుందని మీరు చెప్తున్నారు ప్రవ్వా ఆ రీతిగా చూస్తున్నాం ప్రవ్వా కానీ నైనా మీ అందుతని మళ్ళీ మాకు ఆసక్తిని పుట్టించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ప్రవ్వా మనుషు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొన అని మీరే ప్రశ్నిస్తున్నారు తండ్రి కానీ ప్రవ్వా మతపరమైన జీవితము తండ్రి స్వార్థము ధనాపేక్షతో కూడింది ప్రవ్వా మీ అందుతని మళ్ళీ భయము భక్తి లేని స్థితిలో ఉంటుండగా అయినా ఓ ప్రవ్వా అహిక విచారాల చేత కొట్టుకొని పోతా ఉన్నారు ప్రవ్వ కానీ ప్రవ్వ సమస్తము మీలోనే మాకు శాంతి సమాధానంనైనా మనుషును ఆశ్రయించడం కంటే యహోను ఆశ్రయించడం మేలని వాక్యం కలిగిస్తుంది ఈ క్షణం మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రవ్వ మేము ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా ప్రవ్వ మీ కొరకు ఉండాలా ప్రవ్వ మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా నిస్వార్థతతో మనుషుల ఏది ఆశించకుండా मेम अनेंत ना प्रभाव अटंट कृपा भाग्यार अग्रह मनु प्रार्थिस्म ఈ ఆరదనలో పాల్గొన్న వారందరినీ ఆశ్రయించండి ప్రభా ఓ ప్రభా మీరు రక్తం పెట్టి కొనుక్కున్న బిండలనైనా అబ్రాహ్మ సంతానంగా నేనా కాబట్టి అబ్రాహ్మలకు చేపట్ట ప్రతి వాగ్దానము మీరు మాకు అనుగ్రహిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం నైనా ఎందుకంటే మీరు ఆ వాగ్దానం చేసినారు మాకు దళితులు రాష్ట్ర పత్రికలు కాబట్టినైనా అబ్రాహ్మణకు చేపట్ట ప్రతి వాగ్దానం మా జీతాలు నెరవేర్చండి అవి మేము సంపూర్ణంగా స్వీకరిస్తున్నాం ఈ రోజు మీ యొక్క పరిశుద్ధ నామం ప్రభా అది అవును చిత్తం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం నైనా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండి మాలోని భయాలని అనుమానాలను తొలగించండి సంపూర్ణంగా మీ మీద ఆధారపడి మీరు ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా ముందు పోలవన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి ప్రతి అవయవాలని సంపూర్ణంగా నూతనంగా మార్చమని ప్రార్థిస్తున్నాం మీ కొరకు ప్రతి చోట వెలుగుగా ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మా కుటుంబాల చుట్టూ కంచి ప్రార్థిస్తున్నాం పాడేరు ప్రాంతం గురించి ప్రార్థిస్తున్నాం ఆ ప్రాంతాల్లో మేము ఓ ప్రభాక పాస్టర్స్ కాన్ఫరెన్స్ తర్వాత సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురి నడిపించండి ఎందుకంటే మీరే మాకు తనుమల్ బోధకుడు మీరు బోధించకపోతే మేము ఏమి అర్థం చేసుకోలేం కాబట్టి రోజు ప్రభావం నూతనంగా వాటిని నేర్పమని ప్రార్థిస్తున్నాం వాటిని నేర్చుకోవాలా మా జీవితాలు అవలంబించుకోవాలా అనుభవ పూర్వకంగా అటువంటి భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెండ్ ఈ సాయంత్రము సామెతల గ్రంథంలో నుంచి ఒక వాక్యాంశము నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా ముఖ్యంగా స్లాక్ హ్యాండ్ అంశం పేరు స్లాక్ హ్యాండ్ అంటే బద్ధకం స్లాక్ హ్యాండ్ అని ఇంగ్లీష్ లో బద్ధకం వాక్యం అంశం కాబట్టి సామెతల గ్రంథము పదవ అధ్యాయము నాలుగో వచనం నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముందు ఒక వాగ్దానం ఉంది ఏంటంటే యోహోవా నీతిమంతుని ఆకలి కొననీయాడు ఇది వాగ్దానం మనకు కాబట్టి నువ్వు నిజంగా నీతిమంతుడివి ఆయన రక్తం పెట్టి కొన్న నీతిమంతులు లేకపోతే ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడని వాక్యం కలిగిస్తుంది కాబట్టి మనమందరం ఒకప్పుడు నీతిమంతులం కాదు కానీ స్వనీతిని ఆధారపడ్డ వాళ్ళం ఈ రోజు కూడా క్రైస్తవ జీవితంలో మనం చూస్తూ ఉంటాం స్వనీతి మీద పరిశుద్ధంగా కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మనుషులు మెప్పు పొందులాగానే ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఆయన ఒక్కడే నీతిమంతుడు మన ప్రభు ఒక్కడే నీతిమంతుడు మంతుడు కాబట్టి ఆయనని వెంబడించే వాళ్ళు ఆయనని స్వంత రక్షకులుగా స్వీకరించిన వాళ్ళు పాపములు ఆయన రక్తంలో కడుక్కొన్న ఆయననే ప్రభు అని సంపూర్ణంగా తీర్మానించుకొని ఆయన కొరకు నిలబడే వాళ్ళే నీతి వాక్యం చెల్లిస్తుంది కాబట్టి అటువంటి వారి గురించి ఈ వాగ్దానం చేయబడింది ఏందంటే యోహోవా నీతిమంతుని ఆకలి ఇది మన అందరి జీవితాలలో మనం చూస్తున్నాం ముఖ్యంగా మనం ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లో పోయినప్పుడు మనం చూస్తున్నాం ఏ రోజు కూడా మనకు ఆకలి తర్వాత సమృద్ధిగా మనం చూస్తాం ఇది సమృద్ధి గల ఆహారం అసలు మన ఇంటి దగ్గర కూడా అంతగానం తినమేమో అనిపిస్తాను నేనైతే నా పర్సనల్ అనుభవం చెబుతున్నాను ఏ రోజు కూడా నేను అంతగా ఆహారం పూజించాను మార్నింగ్ ఒకటే చపాతి తింటాను మధ్యాహ్నం ఒక చిన్న కప్ రైస్ సాయంత్రం ఒక చిన్న కప్ రైస్ చాలా మంది తెలుసు కూడా అది అయినా కాని ఈ అవుట్రీచ్ ప్రోగ్రాం అయినప్పుడు త్రీ నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తినేంత ఆహారం ఒక టైమే తింటున్నాను నేను అది నేను గమనిస్తున్నాను ఇంత అన్నం నేను ఎప్పుడు తినలేదు ఇంత చపాతీలు ఎప్పుడు తినలేదు ఏ రోజు ఏ పూటకు తినలేదు కాబట్టి ఆయన తన బిడల్ని ఎరితిగా పోషిస్తారనేది వాగ్దానం ఇక్కడ ఉంది ఎందుకు నువ్వు నీతిమంతమే కాబట్టి నువ్వు ఎట్లా నీతిమంతుని అయినావు నీ సొంత కార్యాల ద్వారా నీ క్రియల ద్వారా నువ్వు ఎప్పుడు నీతిమంతునివి కావు పైగా నువ్వు తీర్మానించుకున్నావు కూడా కాదు ఆయన నిన్ను నీతిమంతునిగా మార్చుకున్నాడు నీ సుహాస్తాలతో నువ్వు ఎప్పుడు నీతిమంతునివి కాలేవు నువ్వు ఎన్ని గొప్ప కారాలు చేసినా ఎన్ని అద్భుతకరాల చేసినా ఎంత గొప్ప సేవ చేసినా నువ్వు నీతిమంతునివి కావు అది కేవలం కేసు క్రీస్తు మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు అండ్ ఇది ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు ఒకసారి కాదు నీతిమంతుడు అంటే వాడు శాశ్వతంగా జీవిత కాలం నీతిమంతుని గానే జీవించాల అది నీకు అనుగ్రహించబడింది అంటాడు ఇట్ హాస్ బీన్ ఇన్ టు యూ అంటాడు బైబిల్లో అంటే అది నీకు అనుగ్రహించబడింది పైనుండి ప్రభు ద్వారా కాబట్టి దాన్ని నువ్వు అందుకే పేతురు ఈ విషయాన్ని హెచ్చరిస్తూ నీ పిలుపును నీ ఏర్పాటుని నిశ్చయం చేసుకోమంటాడు నీ పిలుపు నీ ఏర్పాటు నేను పిలిచిండు నువ్వు స్వీకరించినవు అంటే నువ్వు ఏర్పరచబడ్డవాడు ఆయన పిలిచిండు దానికి స్పందించినవు నీ పాపాలు ఒప్పుకున్నావు ఆయన నీ ప్రభుగా స్వీకరించినావు కాబట్టి నువ్వు ఏర్పరచబడ్డవాడు కాబట్టి ఆ పిలుపుని ఆ ఏర్పాటుని నువ్వు నిశ్చయం చేసుకోవాలంట అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఒకసారి రక్షణ పొంది ఆటోమేటిక్ కానే కాదు ఎక్కడ లేదు అట్లాంటి వాక్యం భయంతో వణుకుతోని నీకు అనుగ్రహించబడ్డ దాన్ని జాగ్రత్తగా పట్టుకోమంటాడు కాపాడుకోమంటాడు కాబట్టి అనుగ్రహించబడ్డ ఈ రక్షణ అనుభవాన్ని బహు జాగ్రత్తగా నువ్వు భద్రపరచుకోవాలి ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండకపోతే పరిస్థితి ఏమవుతుంది చెప్పండి మీ నా పరిస్థితి కాబట్టి ఈ యొక్క విశ్వాసంలో మనం అంచలంచలు ఎదుగుతూ మన పిలుపుని మన ఏర్పాటుని నిశ్చయం చేసుకోవాలంట అంటే దాన్ని అష్యూర్ చేసుకోవాలి గ్యారంటీ చేసుకోవాలంట ధైర్యంగా ఎవరైనా చెప్పగలరా నేను ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉంటానని కొన్నిసార్లు అనుమానం వస్తా ఉంటుంది ఎందుకు వస్తుంది అనుమానం అంటే నీ పిలుపుని నువ్వు నీ ఏర్పాటుని నువ్వు నిశ్చయం చేసుకుంటా లేవన్నట్టు అది నిశ్చయం చేసుకోవాలంటే ప్రతిరోజు ప్రార్థన మనకు అవసరం ప్రతిరోజు ఆరాధన అవసరం ఎందుకంటే ముఖ్యంగా ఆయన మనిషి నుంచి ఆరాధన కోరుకుంటుంది అంటే ఆయన సహవాసాన్ని కోరుకుంటు ఆదా మా వాళ్ళ ఎందుకు వచ్చేవాడు ప్రతిరోజు మధ్యాహ్నం పుట్ట చల్లని టైం వాక్యం మధ్యాహ్నం పుట్ట చల్లగాలి టైంలో చల్లగాలి వీచే టైం అంటే మన ప్రభుత్వంప్పుడు ఆ రీతిగా ఉంటే పరిస్థితులు దేవుడు వస్తున్నాడంటే మన జీవితంలో ఎక్కడైన ఆదరణ సమాధానం ఉంటదన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆదామ తెలుసు ఆ చల్ల ఎఫెక్ట్ అంటే దేవుని యొక్క సృష్టిలో ఆ రీతికి ఉన్న ఆ గాలి వచ్చినప్పుడు అరే దేవుడు వచ్చేస్తున్నాను ఇద్దరు వచ్చి దేవుడికి మనుషులతో సంభాషించడం ఎంత ఆశనం దూతలను విడిచిపెట్టి వే కోట్లాది కోట్లాది దూతలను విడిచిపెట్టి మనుషులతో సంభాషించాలనుకుంటున్నాడు ఆయనకి ఇష్టం మనుషులని ఎంత ప్రేమించే గొప్ప దేవుడు నేను కొన్ని నెలల నుంచి ఒక ప్రశ్న కొద్ది బతుకుతా ఉన్నాను ప్రార్థన చేసిన దేవునికి ఉపవాసాలు లూసిఫర్ సైతాను ఎట్లా మోసగించాడు ఆ యొక్క వన్ థర్డ్ ఏంజిల్స్ గణిష్ ఇవాళ ఎక్కడ కనిపించలేదు కానీ ఏజకల్ గ్రంథంలో దేవుడు నాకు క్లూ ఇచ్చాడు వెరీ రీసెంట్లీ అయితే నేను గమనించిన ఏంటంటే ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథంలో ఒక విధానం నేర్పిస్తున్నాడు దేవుడు ఎట్లా మాట్లాడతాడు మనతో ననేష్ అయితే నాతో ఎందుకు మాట్లాడాడు దేవుడు నేను ఇంతగా ప్రార్థన చేస్తుంటే నాతో ఎందుకు మాట్లాడాడంటే ఆయన రెండు సార్లు మూడు సార్లు మాట్లాడాను మీరు వింటలేడంటాడు ఎందుకు అంటే ఆయన విధానాలు వేరేగుంటాయి నువ్వు మనుషులు సంభాషించే రీతిగా ఆయన సంభాషించేవాడు కాదు ఆయన విధానాలు వేరేగా ఉంటాయి చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథంలో మనకంతా తెలిసిన వాక్యమే నిర్మియా గ్రంథంలో దేవుడే అంటున్నాడు ఎట్లా నువ్వు మాట్లాడాలా నేను నీ ఎట్ల ఎట్లా సంభాషిస్తారనేటి నువ్వు నీతిమంతునుగా తీర్చబడ్డప్పుడు ఎట్లా నీతోని మాట్లాడతాడు దేవుడు అంటే ఆయన స్వరం నువ్వు ఎట్లా గ్రహించాలా ఆయన మనిషి కాదు మనలాగా మాట్లాడడానికి కానీ ఇక్కడ ఉంది మూడవ వచనంలో చూడండి నిర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము మూడవ వచనంలో నాకు మొరపెట్టుము అంటే నువ్వు కాల్ అంటుమి ఇంగ్లీష్ లో కాల్ అంటుమి అండ్ ఐ విల్ ఆన్సర్ ది అంటున్నాడు ఎట్లా ఆన్సర్ ఇస్తాడు అక్కడ చూడండి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఆయన ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చే గొప్ప ఆయన వాగ్దానం చేసిండు ఇది మనము నమ్మాలా ప్రతిసారి ఈ వాక్యాలు మనకి అనుకరించబడ్డప్పుడు నీ హృదయాలు నిండు ప్రవ్వా నేను ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను ప్రవ్వా నేను ఇది స్వీకరిస్తున్నాను ప్రభావా అని నువ్వు నిన్ను నువ్వు కౌన్సిల్ చేసుకోవాలా దావిదు రాజు నుంచి మనం నేర్చుకున్నాం ఆ విధానం నీ అంతరంగ పురుషుణ్ణి నువ్వు హెల్పించుకోవచ్చు నా అంతరంగా ముందు నా సమస్తాన్ని ఎందుకంటే సెల్ఫ్ కరెంట్ అంటే దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఆత్మ జీవాత్మ నీ ఆత్మతో ఎక్కువ సంభాషిస్తాడనేది అదొక ఎక్స్పీరియన్స్ దావిగ్రాజు నేర్చుకున్నాడు అతడు మనకు నేర్పుతున్నాడు కాబట్టి నా ప్రాణమా అంటే నా ఇన్నర్ మ్యాన్ నా సోల్ గురించి మాట్లాడుతున్నాడు ఇన్నర్ మ్యాన్తో మాట్లాడుతుంది నా ప్రాణమా నా అంతరంగ ముందు నా సమస్తమా అంటే ప్రతి ఇంటర్నల్ ఆర్గన్స్ గురించి మాట్లాడుతున్నాడు వాటితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అది విధానాలే నేర్పిస్తున్నాడు మనకి ఇక్కడ కాబట్టి సంపూర్ణంగా మనము ఆయనని ఆయన ఉత్తరం దేవుడు కాబట్టి ఎట్లా దీన్ని గ్రహించాలా నువ్వు నాకు మొర పెట్టినప్పుడు నేను ఎందుకు అన్నాడు అది నువ్వు నమ్ముతావు అనే నమ్మకపోతే ఆయన ఎట్లా ఆయన ఉత్తరం నీ పరిస్థితి ఏంటి అని నమ్మదగిన వాడు ఖచ్చితంగా ఉత్తరమిస్తాడు కానీ అక్కడ ఏమంటుండంటే నేను నీకు ఎట్లా ఉత్తరమిస్తాను అక్కడ చూడండి రెండవ భాగంలో నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను తెలియజేయడం అంటే ఏం చెప్పండి మాట్లాడడం కాదు ఇంగ్లీష్ లో ఐ విల్ షో అని అంటే చూపిస్తా అంటున్నాడు నువ్వేమో మాట్లాడుతున్నావు అయన స్వరం ఇవ్వడం కొరకు కానీ ఆయన నీకు చూపిస్తూ అట్టుండి ఎందుకంటే ఆయన విధానాలు వేరే పర్లోకప్పు విధానాలు వేరే భూలోకప్పు విధానాలు వేరే ప్రతిసారి మనం ఏం చేస్తామంటే దేవుడు భూలోకపు విధానాల నుంచి నేర్పిన అతను మాట్లాడతారు అనుకుంటాం ఆయన గంటలు గంటలు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం రోజు రోజుకి ఆయన ఆయన మాట్లాడాడు నీతో ఆయన దర్శనాల రీతిగా కళల రూపకంగా వాక్యాల పరంగా ప్రవచనాల రూపకంగా భాషల కృప కృపవల రూపకంగా ఆయన మాట్లాడుతుంటాడు అది గ్రహించాలని దాని కొరకు నువ్వు సిద్ధపడాల అన్ఫార్చునేట్లీ ఈ రోజు చర్చ ఆ విధానాలన్నింటి ధృవీకరించింది నేను ఏ చర్చలో చూస్తలేను ఆ విధానాలు ముఖ్యంగా మొదటి కొరితలాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదమూడవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయాన్ని కంప్లీట్ గా రిజెక్ట్ చేసిన ఈ చర్చెస్ ఎంటైర్ చర్చెస్ సిస్టమ్ ప్రపంచాత్మకంగా ఆయన మాట్లాడే విధానాలు అవి ఎట్లా మాట్లాడతాడంటే ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆది నీకు నీకు ఉచ్చరింపడం కూడా రాదు ఎట్లా చేయాలని రాదు యుక్తంగా ప్రాధాన్యం కూడా జైనికి రాదు అంటాడు కానీ దేవుని యొక్క ఆత్మ నీకు నా మాట్లా ఎట్లా మాట్లాడాలో నేర్పిస్తావు కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని నేర్పిస్తుంది ఏంటంటే నువ్వు నాకు మొరపెడుతున్నావు నేను నీకు కానీ నేను ఎట్లా ఉత్తరమిస్తాను చూపిస్తాను అంటున్నాడు కాబట్టి విషయాన్ని మనం గ్రహించాలా ఆయన స్వరం కొరకు నేను చూస్తున్నాను అనేసి ఒక వన్ పోయిన సండే నుంచి మేము చాలా ప్రయాసపడుతున్నాం కొంతమంది పేషెంట్స్ గురించి ఒక నలుగురు పేషెంట్స్ గురించి మేము బాగా ప్రయాసపడుతున్నాం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నేనైతే కంటిన్యూస్ గా ప్రేయర్స్ చేస్తున్నా చిన్న పిల్లలిద్దరు ఆ తర్వాత యవనస్తురాలు అసలు చూస్తే నేను డిస్టర్బ్ అయిపోయిన కంప్లీట్ గా ఆ అమ్మాయి యాక్చువల్ అపేరెన్స్ అది కానే కాదంటున్నాడు బాగా టోటల్లీ డిస్టర్బ్ ఉంది నేనేమో ప్రార్థన చేస్తున్నా సో ఎట్లా చూపిస్తావు ప్రభావ ఎట్లా నేను జవాబు నేను ఎట్లా కనుగొనాల ప్రభా అంటే నేను ఆల్రెడీ రెండు సార్లు మూడు సార్లు మీతో మాట్లాడినా ఆయన మీరు చూడలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే మీరు ఈ లోకాతీతమైన విధానాల రూపకం నన్ను వెతుకుతున్నారు కాబట్టి ఆయన ఒక విషయాన్ని ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అంటే మీరు ఎంత ప్రార్థన చేసినా నేను చూపిస్తున్నాను కానీ మీరు వినాలనుకుంటున్నారు కానీ చూడలేని శధులు ఉంటున్నారు ఆయన చూపించే దేవుడు తీసుకపోయి చూపించే దేవుడు హెచ్కేల్ని తీసుకుపోయి చూపించలేదా ఈ సార్ ఎట్లా జీవిస్తుండ్రో విగ్రహాలను పెట్టుకుని పూజిస్తున్నట్లు చూపించిందా లేదా క్రైస్తవ జీవితంలో ఎంతో విగ్రహాలని మనకు దేవుడు చూపిస్తుంటారు ఒక పాస్టరీ విగ్రహం అయిపోయింది చర్చలో పాస్టరు పాస్టర్ అమ్మలు విగ్రహాలు అయిపోయినారు చర్చ విగ్రహం అయిపోయింది ఈరోజు ప్రభువు కంటే ఎక్కువ ప్రాధాన్యత చర్చకి ఇస్తున్నారు మనుషులకు ఇస్తున్నాడు అంత భయంకరమైన జీవిత కాలంలో మనం ఉంటున్నాం కానీ సామెతల గ్రంథంలో మనం చూస్తున్న ఈ వాక్యాన్ని ఏమని నీతిమంతుడు ఎట్లా నువ్వు నీతిమంతునివి ఆయన రక్తం పెట్టుకొని నీ బిడగా కాబట్టి ఆయనని నీతిమంతంగా మార్చాండు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆకలి అని చెప్తున్నాడు తర్వాత భక్తిహహీనుని ఆశను భంగము చేయును నాలుగవ వచనంలో ముఖ్యంగా మనం ఈ అంశం గురించి ధ్యానిస్తున్నాం ఇంకొక 5-10 మినిట్స్ నేను క్లోజ్ చేస్తాను బద్ధకముగా పని చేయవాడు దరిద్రురాగును ఇవన్నీ ప్రభు తన ఆత్మ ద్వారా వీటన్నిటిని మనకు అనుగ్రహించింది కాబట్టి యూ షుడ్ నాట్ బి స్లాక్ అని చెప్తుంది వాక్యం బద్ధకముగా పని చేయవాడు దరిద్రురాగును అంటే వీడు పని చేస్తున్నాడు కానీ బద్దకంగా పనిచేస్తున్నాడు చురుకుగా ఉండటం ఎంతో భాగ్యం అని చెప్తుంది బైబుల్ అయితే నేను ఇది సేవకుల జీవితంలో చాలా చూస్తూ ఉంటాను చురుకుగా కనిపించారు అందుకు వాళ్ళు ఎంతగానో కష్టాల పాలవుతా ఉంటారు తర్వాత కన్వీనియన్స్ ప్రతిదీ వాళ్ళ కన్వీనియన్స్ గా మార్చుకుంటా ఉంటారు అది తప్పు ప్రతి దశలో ప్రభువు నడిపింపు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు నేను ఎన్నిసార్లు చూసిన మనం సలహాలు ఇస్తే స్వీకరించారు సేవకులు దేవుడు ఏ రూపకంగా నీకు సలహాలు ఇస్తాడు ఆయన డైరెక్ట్ గా వచ్చి ఇవ్వడు కదా ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి నువ్వేమో ఇంకా శరీరంగా ఉన్నావు ఎట్లా నీకు వాటిని బయలుపరుస్తాడు ఎన్ని సార్లు నిన్ను హెచ్చరించినా ఎన్ని నీకు మార్గం చూపించినా నువ్వు ఆయన తుర్వీకరిస్తా ఉన్నావు పాత కాలం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుడి బిడ్డలు ఆ రీతిగా తురీకరిస్తానే ఉన్నారు ఆయనని లవోదోగీయ సంఘ కాలంలో అదే చూస్తాం కదా నువ్వు లోపల వర్షం చేసుకుంటున్నావు హలగా పాటలు పాడుకుంటున్నావు ఉపాసాలు ప్రార్థనలు చేస్తున్నావు కానీ ఆయన బయట ఉన్నాడు ఆయన బయట ఉండి తలుపు కొడుతున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు బయటనే ఉండి మేము లోపల వాడుకుంటాం నువ్వు మనం ఏ ఏసుకి ప్రార్థన చేస్తున్నావు వేరే ఒక ఏసి అంటాడు పత్రికలో పౌలు మొదటి అధ్యాయం పదిహేను అవసరంలో వేరే ఒక ఏసుని వాళ్ళు వెంబడిస్తున్నారు వేరే ఒక ఆత్మను వాళ్ళు పొందుకుంటున్నారు వేరే ఒక సువార్తని వాళ్ళు ప్రకటిస్తున్నారు అని చెప్తున్నాడు మనం మటుకు వాటిని అనుసరించము జీవంగల మన ప్రభు గురించి మనం చెప్పాల లేఖనుల ప్రకారం మన పాపల నితమై మరణించి సమాధి చేయబడి లేఖనుల ప్రకారం ఆయన మునాలు తిరిగి లేచిన ఆ చేసిని ప్రకటిస్తున్నాం ఒకవేళ కూడా అదే చేసిని ప్రకటిస్తే ఆయన మాట ఎందుకు వినావు నేను కూడా అదే చేసిని వినబడిస్తున్నా ఆయన చెప్పిన మాట వినాలి కదా ఆయన నేను కాచి కాపాడాలని తీర్మానించుకున్నప్పుడు నువ్వు దాని తిరుగునీ సిమల పాలు ఎందుకు ప్రభు నాకు శ్రమలా మాలా ఏడుస్తా భయంకరంగా ఉంది అందరూ అటే చేశారు కదా దేవుడు ఇతరుణీకరించు శ్రమలో పాలేనరు శ్రమలలో ఏడుస్తున్నారు దేవుడు వాళ్ళకి బిడుదల ఇచ్చేడు మళ్ళా కొంతకాలం సుఖము మళ్ళా యదవిధి యదావిధి జీవితం మళ్ళా శ్రమలు రావాలా అమ్మలా ఏడవాలా జీవితాంతం అటనే గడిచిపోయింది వాళ్ళు ఈ రోజు క్రైస్తవులు ఏ రీతిగా డిఫరెంట్ కాబట్టి బద్ధకముగా పనిచేవాడు దరిద్రుడగలు ఇది వాగ్దానం శ్రద్ధగా శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడును ఇందులో ఆత్మీయ సత్యాలు గ్రహించండి నేను ఏదో ప్రకృతి సహజంగా చెప్తలేను ప్రతి ప్రకృతి సహజంగా కూడా ఈ వాక్యం నెరవేరుతుంది ఎందుకంటే వాక్యము రెండంచెలు వాడి గల కట్గం దానికి రెండంచెలు ఉన్నాయి ఫిజికల్ లేయర్ ఉంది స్పిరిచువల్ లేయర్ ఉంది బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడును ఏ విషయంలో అయినా అది లోకాతీతమైన విషయమే గాని చాలా మంది ఏమంటారు తెలుసా ఫుల్ టైమ్ సేవనే దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే ఇంకా తక్కిన వాళ్ళు పనికిరాని వాళ్ళు అన్నట్టు తృధరిస్తారు అంటే నీ హృదయంలో అటువంటి వ్యత్యాసం ఉందన్నట్టు సేవ జీవితంలో ప్రతి ఒక్కరిని యాజకులుగా ఏర్పరచుకున్నట్టు పేతురు ప్రతి ఒక్కరిని యాజకులే సేవ ప్రతి ఒక్కరు యాజకురే ఆయన కొరకు యాజకులుగా ఏర్పరచుకుంటూ బిడ్డలు దేవుని బిడ్డలు యాజకులే నువ్వు ఏ పని చేసినా నువ్వు ఆయనకు యాజకునివే ఎందుకంటే నువ్వు రకరకాల ప్రాంతాలలో పోయి ఆయనకు మాదిరిగా జీవించాల ఈ లోకపు విదానము కొనసాగాలంటే ఆర్థిక స్థితి ముందుకు పోవాలంటే నువ్వు ఆ పాలని స్థలంలో ఉండాల నువ్వు ఒక పెద్ద కంపెనీకి సీఈఓ ఉండాలా ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండాలా ఒక ప్రొఫెసర్ లాగా ఉండాలా ఒక టీచర్ లాగా ఉండాలా ఒక నర్సు లాగా ఉండాలా ఈ విధానాలన్నీ దేవుడు ఏర్పరచుకున్నాడు లేకపోతే ఈ యొక్క విధానాలు ఈ లోకము ఎట్లా ముందు కొనసాగుతా చెప్పు పైగా ఎందుకు వేసధారణ ఇప్పుడు సేవా జీవితంలో సంఘస్థులు వచ్చినప్పుడు సంఘస్థుల నుంచి మనం ఆశిస్తా ఉంటాం కానుకలు ఇస్తారనేసి మరి సంఘస్థులు ఉద్యోగాన్ని పూర్తనే కదా వాడి కానుకలు తెచ్చింది మరి వాని గురించి ఎందుకు వ్యసన పడాలా అంత భయంకరమైన వేసదన ఈరోజు కనిపిస్తా ఉంది మన సంఘస్తులు బాగుండాల వారి క్షేమ క్షేమము కోరుకుంటే సేవ జీవితంలో మనం ఉన్నాం కాబట్టి మన వాళ్ళ గురించి ప్రయాసపడాలా లేదా నువ్వు బద్ధకంగా పనిచేస్తే ఎట్లా నీవు బాగుపడతావు సేవకుల గురించి అనే కాదు ప్రతి గురించి మాట్లాడుతున్నా ఈ విషయం బద్దకంగా పనిచేస్తారు స్మార్ట్ గా ఉండరు దైవికమైన విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి అనిపించదు ఒకసారి వాక్యం వింటే తెలిసిపోతుంది అరే ఇతనిలో ఎటువంటి ఆత్మ ఉందని తెలిసిపోతూ ఉంటది ఎందుకంటే దేవుడే చెప్పింది ప్రతి ఆత్మని విభజించమని వేషధారణ అహము గర్వము కృష్ణుని గుణగల కదా అవన్నీ సైతానికి ఉండే గర్వించింది వాడు అక్కడి గర్వం బద్ధకంగా ఉండే వాళ్ళ జీవితాలు నేను చెప్తున్నా ద్ధకంగా ఉండేవాడు గర్విష్టి అంటే ఇట్లా పుంజుకొని వస్తుంది అన్నట్టు వాడికి గర్వం కానీ మనము ఎవరిని కూడా బాధ పెట్టాం కదా ప్రతి ఒక్కరు బాగుండాలని ఆశి ఆశిస్తా ఉంటాం కదా ఇతరుల బాగోగుల గురించి ఆలోచించండి అని చెప్పిండి పావులు మనకి కాబట్టి దేవుని బిడలు ఎట్లా ఉండాలా బద్ధకంగా ఉండద్దు శ్రద్ధగా ఉండాలా కాన్సన్ట్రేషన్ ప్రతి దాంట్లో ఏకాగ్రత ఉండాలా ఫోకస్ ఉండాలా నువ్వు ఆత్మీయంగా ఐశ్వర్యవంతుడు కావాలా ప్రకృతి సహజం కూడా ఐశ్వర్యవంతుడు కావాలా లేకుంటే ఈ లోకం ఎవరికొవరికి ఇచ్చిండు ఆదమ ఇచ్చిండు అంటే మనకి ఇచ్చిండు మన పితరులు కాదు వాళ్ళు ఈ లోకాన్ని మనకిచ్చిండు ఈ లోక ఇంకొక వేసేదారణ ఈ లోకాన్ని అసహించుకుంటారు కానీ ధనం అయితే కావాలా మళ్ళీ వేసేదారణ ఈ లోకంలో ఎందుకు పెట్టిండి నిండు వెలుగులాగా అన్నిలోకి వెలుగులాగా నిన్ను పెట్టిండు ఇస్సల పనులు పెడితే వాళ్ళు లేవు వెలగలే అందుకు వాళ్ళొక బదులు ప్రభువు రావాల్సి వచ్చింది ఈ లోకంలో వెలగడానికి నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాడు ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారంటున్నాడు కాబట్టి మనం ఎంత చురుకగా ఉండాలంటే ప్రతి దశలో చురుకగా ఉండాల ముఖ్యంగా ఏంటంటే నువ్వు చురుకగా ఉండడం వల్ల లేక శ్రద్ధ కలిగి పనిచేయడం వల్ల నువ్వు ఐశ్వర్యవంతులు అవుతాంటున్నాడు ప్రతి దశలో నేను గమనించినది ఒకటి నీకు ఎన్నో తలాంతులు దేవుడు ముఖ్యంగా సేవకులకి చాలా తలాంతులు ఉంటాయి కానీ ఏ తలాంతులు వాళ్ళు వాడుకోరు అందుకు వారు ఎక్కడ శివ గంగలు అక్కడ ఉండిపోతున్నారు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీకు జవాబు రాదు ఎందుకంటే నువ్వు వాక్యంకి తగినట్లు జీవిస్తా చెప్పండి ఐదవ వచనంలో ఏముంది వేసవి కాలంనా కూర్చుకో కూర్చువాడు బుద్ధిగల్లవాడు అంట బుద్ధి చెప్పండి వేసవికాలం అంటే ఏం చెప్పండి కోతకాలం మందు నిద్రించువాడు సిగ్గుపరచుపరచు కుమారుడంట మనం ఉంటుంది ఇప్పుడు కోత కాలమే విస్తారంగా ఉంది కోత నువ్వు మటుకు నిద్రిస్తున్నావు తప్పించుకుంటున్నావు సమర్థించుకుంటున్నావు ప్రతిసారి ఆయన నిన్ను సర్వలోకానికి వెళ్ళి సర్వశ్రూషి సువార్త ప్రకటించమంటే లేదు నేను పలాని సెటిల్ అయిపోతా అంటున్నావు మోసపోయినావా లేదా నువ్వు నువ్వు అట్లా సెటిల్ కావడం వల్ల ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి అనేక ప్రాంతాలలో దేవుణ్ణి నిన్ను అక్కడ పంపాలనుకుంటుండు కానీ నువ్వు పోలేని స్థితిలో ఉంటున్నావు ఎందుకంటే నీవు నీ సొంత తలంపుల మీద ఆధారపడ్డావు నువ్వు నీ స్వనీతిని ను ఆధారం చేసుకున్నావు నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నావు కాబట్టి క్రైస్తవ జీవితము అంతగా దిగజారిపోతుంది మనం అట్లా ఉండద్దు అందుకు మనం పరిగెత్తాలి ఎంత అడ్డంకులున్నా గాని ఎంత అడ్డంకులున్నా గాని నీకు ఆసక్తి ఉండాలి నేను యాక్చువల్ సండే నేను ఎవ్రీ సండే ఫాస్టింగ్ ఉంటాను అయితే మొన్న సండే ్రదర్ మనం పలాని పలాని హాస్పిటల్స్ పోవాలంటే అవి ఏంది ఎక్కడెక్కడెక్కడో నేను నేను ఎప్పుడు చూడని ప్రాంతాలలో పోయిందన్న రోజు ఆ రోజు ఈవినింగ్ ఫోన్ చేసి ఉంటే నేను అరౌండ్ ఫైవ్ కి ఇంటికి వస్తున్నా బ్రదర్ రేపు మీ పొజిషన్ అంటే యాక్చువల్ అయితే రాజేందర్ నగర్ అటు శివరాంపల్లి ఆ ప్రాంతంలో ఒక అమ్మాయికి దయ్యం పట్టింది అయితే వాళ్ళు వచ్చి ప్రార్థన చేయమంటున్నారు నన్ను సరే నాకు నేను తీర్మానించుకున్నా సరే ఫాస్టింగ్ ఉన్నా కానీ పర్లేదు పోతామని తీర్మానించుకున్నాను వాళ్ళు ప్రోగ్రాం మార్చుకున్నారు అమ్మాయిని ఇంకెక్కడికో తీసుకెళ్ళిండ్రు సరే ఎట్లా రేపు సండే ఆఫ్యూపై కావాలా ఎట్లా కావాలంటే బ్రదర్ ఫోన్ చేసిండు బ్రదర్ ఫోన్ చేస్తే చూడండి ఆత్మ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటది కానీ శివరామ్ అడ్డంకిస్తూ నీ బాహ్య పురుషుడు నిన్ను వ్యతిరేకిస్తా ఉంటాడు కానీ నీ అంతరంగ పురుషుడు ఆసక్తి కలిగి ముందు వలన ఆశపడతా ఉంటాడు ఎందుకంటే అంతరంగ పురుషుడు అక్కడ నుంచి వచ్చిండు బాహ్య పురుషుడు భూమి నుంచి వచ్చిండు అంతరంగ పురుషుడు పరలోకం నుంచి వచ్చిండు బాహ్య పురుషుడు భూమి నుంచి తీసుకు కాబట్టి భూమి అంటే ఇక్కడనే ఉండాలా అంతలాగ పురుషుడు పట్లో పోవాలా ఆకాశపు పర్లోకప్పు అనుభవాలు చూడాలా అని ఆసక్తి ఉంటది అతనికి ఇవన్నీ పట్లో అనుభవాలు సేవలు చేయాలా అనేకులకు పోయి సువార్త ప్రకటించాలా రోగులను స్వస్థపరచం అన్నాడు వెలగొట్టమన్నాడు నానామం అన్నాడు సువార్త పదహార అవసరంలో చెప్పండి నా నామం అందు రోగులను స్వస్థపరచమన్నాడు మీరు ఎవరి చేత మీరు చేతులు పెడితే వాళ్ళు స్వస్పరచబడతారు అన్నాడు మళ్ళీ ఎప్పుడు పెడుతున్నావు చేతులు ఏ రోజు పెట్టలేని స్థితిలో ఉన్నావు మరి ఏ రీతిగా నువ్వు నీ ద్వారా మనుషులకి స్వస్థత అన్ని తప్పు మార్గాలు విధానాలు ఏర్పరచుకుంటే దేవుని ఎట్లా నువ్వు మహిమాపరచగలవు ఫలాని వాడికి దయ్యం ఎందుకు భయపడతాం మనం ప్రార్థన చేయడానికి పోయి అంటే నీ బాహ్య పురుషుడు నిన్ను అడగిస్తున్నానట్టు నీ అంతరంగ ఎంత పౌన్గా నీకు ఎప్పుడు తెలియదు వాడు రిలీజ్ చేసినావనుకో వాడు విజృంభించొచ్చి సేవ చేస్తాడు నేను అప్పుడు అనుకున్నా ప్రభు నా అంతరంగ పురుషునికి ఇష్టమే ఉంది రేపు పోవాలా కానీ ఇదంతా వర్షానికి భయంకరంగా వర్షాలు పడుతుంది మోటార్ బైక్ నా దగ్గర పోవాలా ఇది బాహ్య పురుషుడు అడ్డగిస్తున్నాడు వాణ్ణి ఛేదించుకొని పోవాలని నేను తీర్మానించుకున్నాను బాహ్య పురుషులతో చెప్తున్నా ను నన్ను స్టాప్ చేయడానికి నేను పోతున్నా ఎట్లయినా కాని ఒక్క చుక్క వర్షం పడలే పోయినా అన్ని ప్రాంతాలు పోయినా పోయి వచ్చిన ఫాస్టింగ్ ఉన్నా ఆకలి లేదు అలసట లేదు ఇంటికి వచ్చినాక కూడా అలసట లేదు ఆకలి లేదు అప్పుడు నాకు అనిపించింది బాహ్య పురుషుడు ఎంత బలహీనుడని అంతరంగ పురుషుడు ఎంతగా ఐశ్వర్యవంతుడు అనేది ఇప్పుడు నేను గ్రహించగలిగిన కాబట్టి వేసవి కాలంనా కూర్చువాడు బుద్ధిగల కుమారుడు నీకు తెలియన దేవుడు ఎట్లా ఇస్తాడు నీకు యోహ మన యోసేపు నుంచి నేర్చుకోలేదు మంచి పంట కాలంలో సమకూర్చుకున్నాడా కరువు కాలంలో అది తిన్నాడా తినిపించండా లేదా లోకానికి కేవలం యోసెపు వలన ఐగుప్తు కాపాడబడింది లేకుంటే నశించిపోయాడు నీ ద్వారా ఎన్ని కుటుంబాలు కాపాడబడ్డాయి మీరు చూపించిన ప్రవక్తలు గొర్రెలంగా అంటే సేవకులు నా కాపరులు గొర్రెలం అంటే గొర్రెలని కోసుకొని తిన్నారనుంది అక్కడ అట్లుంది క్రైస్తవ జీవితం గొర్రెల మీద ఆధారపడుతున్నారు గొర్రెలని మంచిగా పోషించండి వాటికి మంచి ఆహారం పెట్టండి యోవ కాపరని పాట కూడా వాడతారు మళ్ళా నేను గుర్రని ప్రవ్వ నాకు మంచి గడ్డి పెట్టు ప్రవ్వా మంచి నీళ్లు దాపు ప్రవ్వ అని ప్రార్థన చేస్తారు మన నువ్వు కాపరేవి కదా ఏసుపరగి ప్రతినిధి మన నువ్వు ఎవరిని ఇంతవరకు గడ్డిగా మంచి ఆహారం పెట్టినా ఒకరికి క్రైస్తవ జీవితము బహు అన్యాయంగా ఉంది నేను చూపిస్తా ఒక వ్యక్తి గురించి కాదు వ్యవస్థ గురించి నేను చూపిస్తున్నా కోతకాలం మందు నువ్వు తప్పించుకుంటావా నువ్వు సిగ్గుపరచబడతావు నేను ఇక్కడికి వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నా అక్కడుంది ఆ వాక్యం వేసవి కాలంనా కూర్చువాడు బుధిగల కుమారుడు కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు కులేశ్వరం అంటాడు నా గురించి ఎవరు సిగ్గుపడతారో తండ్రి ఎదుట నేను వారి గురించి సిగ్గుపడతాను అన్నాడు అంటే నీకు ఎంట్రీ లేదు నువ్వు ఎంత రవ్వా నీ నామం ప్రవచించలేదా సేవకులు అంటున్నారు రోజు తీర్పు దినంనా గొప్ప గొప్ప సేవకులు ప్రవ్వా నినామంన రోగల రోగులు స్వస్థపరచలేదా వాడు అభిషేకం పొందినవాడు ప్రవ్వానీ నామం నా దయ్యంలో వెళ్లగొట్టలేదా ప్రభు నామం నేను ఇంత చేసిన సిటీలో పని అంత చేసిన అవుట్ రేజ్ అంటే అక్రమం చేయవర్లారా మీరు ఎవరో నాకు కలవద్దు నా యుద్ధం నుంచి పాడి పొండి పొండి అంటున్నాడు అది బహు భయంకరమైన దినం అది నన్ను నేను అది అలంజన నాకు ఒళ్ళు జల్దరిస్తూ ఉంటుంది అక్రమం చేయవార్లాగా మీరు ఎవరు నాకు తెలియదు అంటున్నాడు అంటే ఐ న్యూ నాట్ హూ యు ఆర్ అంటున్నాడు ఫ్రమ్ వేర్ యువర్ అంటున్నాడు ఇంకో చాలా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చాలా బాగుంది ఐ న్యూ నాట్ ఫ్రమ్ వేర్ యు ఆర్ అంటున్నాడు మీరు ఎక్కడి వారు నాకు తెలియదు అంటున్నాడు అంటే ఏసుక్రీస్తు నామే వాళ్ళు ధరించుకోలేదు ఎంత మోసం కదా సేవకులు అంత చిన్న భిన్నం చేసికొచ్చింది క్రైస్తవ జీవితం మనం త్వరగా బయటికి రావాలి వీటి నుంచి త్వరగా దాని నుంచి బయటికి రండి లేకపోతే దాని దుస్థితి మీకు పడుతుంది మహాబబులోనిలాగా తయారైంది మతపరమైన జీవితం అని చెప్తాడు ప్రజ్ఞాన గ్రంథంలో త్వరగా దాని నుంచి బయటికి రండి లేకపోతే దాన్ని బట్టిన దుస్థితి మీకు కూడా పడుతుంది నేను అందుకే బయటకు వచ్చేసిన మతపరమైన జీవితం నుంచి నువ్వు ఇంకా అందులోనే ఉండాలనుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను తెలుస్తుంది తొరగరా అని కానీ సరైన సహవాసం ఏందో కూడా నీకు తెలియదు ఏది నిజమైన సహవాసము ఏది మోసకరమైన సహసము నీకు తెలియదు ఎందుకంటే నువ్వు అంతగా ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉన్నా కొన్నిసార్లు బాధ బాధ అనిపించింది కూడా ఇన్ని సంవత్సరాలు ఒక సంఘంలో ఉండి నేను అందులోంచి బయటకు వస్తున్నా నన్ను చాలా భయపెట్టిన కూడా ఎల్డర్స్ నువ్వు ఇక్కడికి నీకు పిల్లలు ఎవరిస్తారు చంద్రశేఖర్ నువ్వు ఇక్కడ నుంచి పోతే ఒకరోజు నువ్వు చనిపోతే నీకు సమాధి స్థలం ఓడిస్తాడు నేను అనుకున్న ప్రభావింది నన్ను దూషిస్తుండ్రు ఇట్లా బయటకు నాకు వివాహం జరగలేదా పిల్లలు లేరా పెరగలేదా వాళ్ళు చదువుకోలేదా దేవుడు నాకు దర్శరీతిగా చూపించండు నా జీవితం ఎట్లా ముగిస్తుందో ఎవ్వరు లేరు నా చెట్టు తెలిసిన వారు రక్త సంబంధికులు లేరు బంధువులు లేరు మిత్రులు లేనలేరు నేను మరణిస్తున్నా ఆ దర్శనంలో నా చెట్టు ముక్కు ముఖం తెలియని ప్రజలున్నారో నేను ఒక మంచి మీద పండుకున్నాను వృద్ధాప్యంలో నా కాలం అట్లా ముగిసినట్లు దేవుడు చూపించండి ఆయన మాట్లాడే దేవుడు ఆయన చూపించే దేవుడు నువ్వు మొరపెడితే నీకు చూపిస్తాడు ఆయన మాట్లాడిన లేదు ఒకప్పుడైనా స్వరం విన్నవాడిని కానీ ఇప్పుడు అన్ని చూపిస్తుండు దేవుడు మన అట్లాంటి చూసే బిడలగా మనం అందరం తయారు కావాలా అని ప్రార్థిస్తున్నానే ఇప్పుడు మనం పోతున్న ప్రాంతాల్లో కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూపించబోతుండడు పాడేరు ప్రాంతంలో మనం ఏం చూడబోతున్నాం ఆయన గొప్ప కార్యములు చూపించబోతుండంట ఊహించరాని కార్యములు ఆయన నీకు చూపించబోతుండే ఎందుకో తెలుసా నువ్వు ఆయనకు మొరపెట్టినావు నీకు ఉత్తరం ఇస్తున్నాడు నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నా జీవితంలో నేను చెప్తున్నాను కామెంట్రీస్ అలా లేని విషయాలు పాస్టర్స్ చెప్పలేని విషయాలు పెద్ద పెద్ద గొప్ప గొప్ప దైవజనులు చెప్పలేని సంగతులు దేవుడు నాకు చూపించిండు ప్రార్థన గ్రంథంలో టెన్ టైమ్స్ లో చర్చ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది దేవుడు చర్చి ఎన్ని గ్రూప్స్ ఉంటాయో దేవుడు నాకు చూపించేడు ఎవరు చూపించలేదు నాకు మళ్ళీ ఆయన అటువంటి గొప్ప దేవుడు అటువంటి గొప్ప దేవుడిని గురించి మనము కొనియాడుతున్నాము కొగుడుతున్నాము ప్రతి క్షణము ఆయన గురించి ఆయన కొరికే కనిపెట్టుకోవాలా ఆయన కార్యాలు చేసే గొప్ప దేవుడు ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మనం నడిపించలేదా ఎన్ని అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అలా ఆశ్చర్యంగా ఎన్ని మనం తిరిగి ఆయన చేసిన మేలులన్నీ అన్ని నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంటది ఇంక ఏది సాధించినా ఆనందం అనిపించదు లోకంలో కానీ ఆయన చేసిన ఉపకారాలన్నీ తలపోస్తుంటే ఎక్కడైనా ఆనందం పన్నీళ్ళు అటువంటి అనుభవంలోనికి మనం పోవాలా ప్రభా నన్ను క్షమించింది ఆయన నేను వీటన్నిటినీ గ్రహించలేని సిద్ధం ఉన్నాను ప్రభా నేను స్వార్థంతో ధనాపేక్షతో నా సొంత తలంపులని వెంటాడుతున్నాను మీ అందు నేను నమ్మిక ఉంచలేని స్థితి ట్రస్ట్ ఇన్ ద లాట్ అండ్ లీన్ నాట్ అండ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అన్న వాక్యాన్ని నేను మర్చిపోయాను ప్రభా నా సొంత తలంపులకు చోటిచి నేను బహుదూరంగా అయిపోతున్నాను నేను నన్ను క్షమించిన అయినా నేను ఎంతో బద్దకంగా ఉన్నాను ప్రకృతి సహజంగా బద్దకంగా ఆత్మీయ జీవితాలు కూడా ఇప్పుడు నన్ను బయటికి తీసుకున్నటువంటి తండ్రి నేను శ్రద్ధ కలిగి సేవ చేయాలా ఎందుకంటే కోతకాలం నేను ఇద్దరు పడడానికి వీల్లేదు ధైర్యంగా ముందుకు పోవాలా అటువంటి భాగ్యాన్ని నాకు నా ప్రార్థన నీకు అవసరం రాత్రి మనందరికి అవసరం నాకు మరి విశేషంగా ఎందుకంటే చెప్తున్న వానికి ఎంత అవసరమో వింటున్న వాళ్ళకు కూడా అంతే అవసరం అని వాక్యం నీళ్ళు పోసే ఎంత అవసరమో నీళ్లు పొందుకున్న వాళ్ళకి అంతే అవసరం వాక్యం కాబట్టి మనందరికి ఎందుకంటే నేను తిరిగి వింటున్నప్పుడు నాకు ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది వింటుంటే ఎందుకంటే ఆయన ఆత్మ ఎంతగానో వేధిస్తుంది ఎంతగానో వేదనలో ఉన్నది రోజు ఎంతో దుఃఖపరుస్తున్నావు ఆత్మని ఎంతగానో దుఃఖపరుస్తున్నావు నీ సేవలో ఆయనకి సవక ఆయనకు అవకాశం ఇంకొక అవకాశం నీ జీవితంలో మార్పు తీసుకుని వస్తాడు నీ సేవ పరిచర్య ఉన్నత స్థితికి దేవుడు తీసుకెళ్తాడు రెండు కృపాంతేవుడు అంకరించడం ప్రార్థిస్తాం పరశుధెల వారు తండ్రి మీ వదనాల్ మీరు చేసిన మేళలో దేనిని మార్పు వీళ్ళేది మీరు చేసిన ఉపకరణలో దేనిని మేము మారవడానికి వీళ్ళేది ఈ దినం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ ఎన్ని సార్లు మరణాంధకరణ తీసుకెళ్లినా ప్రభావ మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు ఎన్ని తన మళ్ళీ మరణం రుచి చూసి వచ్చిన బయటికి అయినా కానీ మీరు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రాడంతకర లోయలో సంచరించాను ఏ అపాయం మాకు అవును కూడా అడుగు అడుగునా మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ ముందు ఎంతో పడిపోతున్నారు కోడిపోయాను ఎంతమంది కూలిపోయినారు ఎడమ చేస్తే ఎంతో కూలిపోయినారు మా కాలంలో మేము చూసినాం లక్షల ప్రజలు చనిపోయినారు కానీ ఏ అపాయం మాకు ఇది కేవలం మీ వలన మీరు మమ్మల్ని మీకు వదనాలి కురపగల తండ్రి అవును బ్రవ్వా ఇది కేవలం మీ వల్లనే కలిగిందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం మాలో ఒక్క గొప్పతనం కూడా లేదు నైనా అడుగడుగున్నా మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్న అడ్డిస్తున్నారు అవునైనా మీరు ఊహించరాని ఆ యొక్క సంగతులని మీరు మాకు చూపిస్తున్నారు నైనా కాబట్టి నైనా అవి ఏంది మేం త్వరగా చూసుకోవాలా బ్రవ్వ గ్రహింపలేని గొప్ప సంగతులని గూఢమైన సంగతులను మీరు మాకు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో వాటిని తెలియజేయమని ప్రార్థిస్తాం మేము నమ్ముతున్నాం మీ వాక్యంలో మేము మొర మీరు ఉత్తరం దేవుడు ఇది సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను బ్రవ్వా అవును ప్రవ మీరు గ్రహింపలేని గొప్ప గొప్ప సంగతులను మాకు చూపించారు గతంలో ఇక మీద మరీ విశేషమని చూపిస్తారు ప్రవ్వా అటువంటి చూసే బిడలుగా మనం తయారు మేము పోతున్న ప్రాంతంలో విజయం అనుగ్రహించామని ఏ శుక్రస్థాన ప్రార్థిస్తున్నాం తండ్రి